ఈ రోజు మన లైవ్ ప్రోగ్రామ్ స్కైప్ లో ఓపెనింగ్ ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుందాం దీపా సిస్టర్ మీరు స్టార్ట్ చేయండి ఓపెనింగ్ ప్రేయర్ వశుధర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవ మీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్ర కలివి రజ వశుద్రవుడు సర్వశక్తి మంత్రి సర్వాధికారి వందనాములు తండ్రి వేలాది దూతలతో కూడిన మహోన్నతమైన సర్వశక్తి మంత్రుల సర్వాదీపారి నీకు వందనములు తండ్రి దేవా ఏసిన దినాన్ని బట్టి నీకు వందనాలు దేవా మార్నింగ్ నుంచి స్టిల్ నా ఇప్పటి వరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని కాల్చి కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవా ఏసయా ఇలాంటి సమయము మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా దేవా ఇలాంటిది ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు తండ్రి కానీ ఏసయా అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని ప్రభా దేవా ఎంత ప్రేమిస్తే ప్రభా మీరు మాకు ఇంత చక్కటి అవకాశం అనుగ్రహించినారు నీ యొక్క సన్నిధులు గాయపడడానికి తండ్రి దాన్ని బట్టి నీకు వంద నెలయ్యా కృతజ్ఞతలు తండ్రి దేవాయేస ప్రభ అదే రీతిగా తండ్రి మరి మీరు మాతో మాట్లాడి తండ్రి దేవా ఎవ్రీడే కూడా ప్రభా మేము చేసిన తప్పుదమ్ములను అన్నింటినీ క్షమించండి ప్రభా ఈ రోజు చేసిన తప్పుదమ్ము కూడా మమ్మల్ని క్షమించండి దేవాయసా మీరు ఎంతో పరిశుద్ధులు కాబట్టి ప్రభ మేము కూడా పరిశుద్ధంగా జీవించడం మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి నీ యొక్క ఆత్మజత మాకు నడిపింపుదా తండ్రి వేసినా మరి లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి దేవా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు అంత స్వార్థమైన మనసు కలిగి ఉన్నారు ప్రభా అయినా కానీ ప్రభా ప్రేమతో నీ యొక్క కృపతో ప్రభా మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి దాన్ని బట్టి నీకు వందనాన్ని ప్రభ కృతజ్ఞతలు తండ్రి నీ యొక్క పరిశుద్ధతలో ప్రభా మా అందరినీ ముద్రించుకున్నందుకు నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు తండ్రి నీకే వందనాములు వేసయ్యా తండ్రి నీకే కృతజ్ఞతలు దేవా ఏసయా రాలేని పరిస్థితులు ఎంతమంది బిడ్డలున్నారు ప్రభ వరుణంతని కృపలో జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధికి ప్రభా కాలం వేసుకొని లాక్కరండి ప్రభా అదే రీతిగా ప్రభా వచ్చిన ప్రతి బిడ్డ మీరు ప్రతి వారితో కూడా ప్రభా మీరు మాట్లాడండి ప్రభా నీకే వందనములు తండ్రి దేవా ఏసయా మరి ప్రతి రోగం నుంచి కూడా ప్రభా ప్రతి తప్పించండి మా దేశం వైపు ప్రభా మీ యొక్క దృష్టి ఉంచండి ప్రభా మా దేశాన్ని క్షమించండి రక్షించండి దేవా మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభా ఏసీకే వందనములు తండ్రి కృతజ్ఞతలు తండ్రి దేవాయస ప్రతి బిడ్డల్ని సన్నిధికి లక్కరమని ప్రార్థడం ప్రభా సాయిపడమని ప్రార్థించడం తండ్రి ప్రతి కుటుంబం నెల్లా శాంతి సమాధానం ఐక్యత చితని ఇంపండి ప్రభ ప్రతి బిడ్డల్ని సన్నిధికి రావాల్సిందే ప్రభా మీ ఆత్మకార్యం జరిగించి దేవాయేసు ప్రభ ఆదివంతం ప్రభ మీరే తోడని నడిపిస్తారని ఏసుకృష్ణనామల్ని ప్రార్థించడం తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ పరిశుద్ధరా బ్రదర్ పాట పాడతారా నందముతో ఆరాధింతున్ ఆత్మాతోనూ సత్యాము ఆనందముతో ఆరాధింతున్ ఆత్మాతోనూ సత్యాము రక్షణ పాత్రన్ని నేత్కొని తూతులనర్పింతును రక్షణ పాత్రని నేత్తుకొని స్థూతుల నర్పితును హర్షించి పోగాడి పూజింతును ఏసుని నామామును హర్షించి పోగాడి పూజింతును ఏసుని నామామును ఆనందముతో పాప నైనా నన్ను రక్షింపను సువ పైనా కై తానేను పాపి నైనా పను సపైనాను పరిశోధ జీవం నా క్యూవను మృత్యుంజయడలేచిను పరిశోధ జీవం నా క్యూవను మృత్యుంజయుడైలేచినూ రక్షణ పాత్ర నేనేతు కోని స్తూతుల నర్పితును రక్షణ పాత్ర హర్షించి పోగాడి పూజితును ఏ సునీ హర్షించి పోగాడి పూజించును ఏసునా మామును ఆనందముతో మరణ పుటరులలో నేనుండగా నరూపి అయినా కడకే తెంచెను మరణపు టూరులాలో నేనుండగా నరూపి అయినా కడకే పరలోక జీవం నాకివ్వను మరణ పూములు విరజేను, పరలోక జీవం నాకివను మరణపూములు విరచేను రక్షణ పాత్ర నే నేత్తుకోని స్థూతుల నర్పింతును రక్షణ పాత్ర తూ తూల నర్పింతును హర్షించి పోగాడి పూజింతును ఏసు నీనా మామును హర్షించి పోగాడి పూజింతును ఏసు నీనా మామును ఆనందముతో శత్రువుని ఊరి నుండి విడిపింపను శత్రుతో నాకైపోరాడిను శత్రుని ఊరి నుండి విడిపింపను శత్రువుతో నాకైపోరాడును పదిలంపు జీవం నా క్యూవను క్రీస్తునందునను దాచిను పదిలంపు జీవం నా క్యూవను క్రీస్తూనందు నను దాచిను రక్షణ పాత్ర నే నేత్తుకొని స్థూతుల నర్పించును రక్షణ పాత్ర నేనేతుకొని స్తూతుల నర్పింతును హర్షించి పోగాడి పూజింతును ఏ సోనీ నామామును హర్షించి పోగాడి పూజించును ఏ సోనీనామామును ఆనందముతో పరలోక పౌరసత్వం నా క్యూవను పరమును వీడి ధరకే తెంచును పరలోక పౌరసత్వం నా పరమును వీడి ధరకే తెంచును జీవం నా క్యూవను తన ప్రాణమర్పించును సమృద్ధి జీవం నా క్యూవను तन प्राण रक्षा पात्र ने नूत नर्पित रक्षा पात्र ने नूत नर्पित हर्षं पोगा पूजिंमा हर्षी మామును ఆనందముతో శోధన వేదన బాధాలెన్నో ఈ లోక ఎదురైనను శోధన వేదాన బాధాలెన్నో ఈ లోక ఎదురైనను ప్రత్యేక జీవం జీవించను అర్పించు కొత్యేక జీవం జీవించను అర్పించుకుందు నీకు అంగీకరించు నా జీవితమును మీ కోరాకే ప్రాబువా అంగీకరించు నా జీవితమును మీ కోరాకే ప్రాబువా హల్లేలుయా మెయిన్ హల్లేలుయా amen hallelujah hallelujah amen hallelujah amen hallelujah anandam to aradintun atma to nu satyam to anandam to aradintun atma to nu satyam to క్షణ పాత్ర నే నేత్తుకోని తూతుల రక్షణ పాత్ర నేనేతు కోని తూతుల హర్షించి పోగాడి పూజించును ఏసునామామును హర్షించి పోగాడి పూజించును ఏసునామామును థ్యాంక్ యూ అక్క అందరికీ లాడ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనకు చక్రవర్తి బ్రదర్ వాక్యం అందిస్తారు చక్రవర్తి బ్రదర్ వాక్యం షేర్ చేసుకోండి మత స్వార్థ మతార్థ ఎనిమిదో అధైని ఎనిమిదో అధ్యయని ఇరవై తొమ్మిది వచ్చినా చదువుతున్నాం ఇదిగో దేవని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మూను బాధించేటప్పుడు ఇక్కడికి వచ్చిదివా అని క్యాపీ వేసి చిన్న ప్రార్థన చేస్తుందా పరిశుద్ధ ప్రేమా నమ్మకం కలిగిన మా పిపర్లోహు తండ్రి ఎస్ఐఏ మీ నామానికి ఎంత వంతున్నారు తండ్రి గడిచిన కాలం అంతా మీలో కాచి కాపాడినందుకు మీకు ఎంత వంతున్నారు తండ్రి మమ్మల్ని సజీవు లెక్కలోంచి సజీవుడు మిమ్మల్ని స్తుంచడానికి ఆరాధించడానికి ప్రభా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతమంది తండ్రి ఇప్పటి పాటల్లో ప్రార్థనలో మీరుండి నడిపించి మీరు మయం పొందారు ప్రభ వాక్యాన్ని వివరించుకోబోతుండగా మీరు మాతో మా మధ్యలో ఉండండి తండ్రి ఆయన చివరకు చిట్ట చివరి దినాల్లో తండ్రి యుగ సమాప్తి చిట్ట చివరి మీరు నివసిస్తుండగా ఈ యుగ కళతో మేము చూస్తున్నాం తండ్రి ఇదిగో నాయన చూస్తున్నా ప్రభా కాలాన్ని ఏ ప్రభ బా త్వరగా ప్రభా పిలుపు మా నిశ్చయితం మేము కాపాడుకోవడానికి ఏసైనామో అడిగేటం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వాక్యంలో ఇదిగో దేవుని కుమార్డ నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మను బాధించటకు ఇక్కడికి వచ్చిదివా అని కేకలు వేసింది ఎవరు వీరు అని అంటే ఆ పైన ఇరవై చూస్తే ఇది ఒక దురాత్మ ఈ దురాత్మ కేకలు వేస్తా ఉంది అరుస్తా ఉంది దీంట్లో ఈ వచనం చదివినప్పుడు నాకేమనిపించిందంటే ఒక ఒక కోణం నుంచి చూసినప్పుడు అంటే దేవుడు నిర్ణయించినటువంటి సమయానికన్నా కూడా ముందే రావచ్చు ఆలస్యంగా వస్తాడు అనేది చెప్పలేం ముందుగానే వస్తారు అనేది చెప్పలేం కానీ ఒక మాట ఆయన ఒక నిరీక్షణ ఏంటంటే నేను నేను వెళుతున్నాను మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను మరలా మీ కొరకు వచ్చి మిమ్మల్ని అందరూ తీసుకొని వెళ్తాను అని చెప్పి ఒక మాట చెప్పి ఆయన ఈ లోకంలోంచి వెళ్ళడం ఆరోగ్యం అవటం చూశాం అయితే ఇక్కడ దెయ్యాలు ఏం సాక్ష్యం ఏంటంటే అయ్యా నా మాతో నీకేమి మా సమయం ఇంకా రాలేదు కదా ఇక్కడ మూడు విషయాలు దురాత్మలు గ్రహించాయి ఏమి గ్రహించాయి ఆయన దేవుడని గ్రహించాయి తర్వాత తీర్పుని తీర్పుకు భయపడ్డాయి అయ్యా నువ్వు ఇప్పుడు వచ్చేశావు మా పరిస్థితి నువ్వు వచ్చావు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మా స్థితి ఏంటి అనుకోకుండా ముందుగానే వస్తావని మేము అనుకోలేదు కానీ ముందుగానే వచ్చావు ఇప్పుడు మా స్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి అనేది వాటిలో ఉన్నటువంటి ఒక ఆందోళన భయం ఇక్కడ ఇంకోటి ఏంటంటే దేవుని గురించినటువంటి అవగాహన ఆయన శక్తి గురించి ఆయన మహిమ గురించి ఇక్కడ వాళ్ళకి ఖచ్చితంగా అవగాహన ఉంది దురాత్మలకి ఈ దయ్యాలకి ఒక అవగాహన ఉంది కాబట్టి అవి ఏమంటున్నాయంటే మొట్టమొదటిగా కొంచెం ఈ ఇరవై ఎనిమిది నుంచి చూస్తే ఆయన అద్దరిలో ఉన్న గదరేణి గగరేణి గదరేణ్యుల దేశం వచ్చారగా దయ్యములు పాటిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయట బయలుదేరి ఆయన ఎదురుగా వచ్చి వారు మిగుల ఉగ్రు ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గముకు వెళ్ళలేకపోయినా వాళ్ళు భయంకరమైనటువంటి ఉగ్రతతో ఆ సమాధుల్లో నుంచి ఇద్దరు మనుషులు బయటకు వస్తూ వేస్తున్నారు ఎందుకు ఉగ్రతనే అంటే వాళ్ళలో కోపం దేవుడికి అనిపించే ఇదిగో వాళ్ళు నోటితేనే నడుపుకున్నారు ఇదిగో దేవుని కుమారుడా ఈయనెవరో కూడా తెలుసు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలం మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చివా అని కేకలు వేసి వారికి దూరము గొప్ప పందుల మంద దయచుండగా ఆ దయ్యములు నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిగా ఆ పందుల మందలోనికి పాని మమ్మీ వేడుక్కొని వచ్చినాడుకుంటున్నాను సురక్షితమైన ప్లేస్ కూడా ఎత్తుక్కున్నాయి ఎట్లా వెళ్ళాలి దేంట్లోకి వెళ్ళాలి ఎందుకంటే దేంట్లో దాంట్లోకి వెళ్ళకపోతే ఆయన ఒకవేళ నోటి మాటతో దహించే వాళ్ళగా ఉన్నాడు ఆయన దహించు అగ్ని కాబట్టి ఆయన వాటి క్కడే దహించి వేయొచ్చు నోటి మాటతో ఆయన ఏ నోట్ ఆయన మాట నుండి ఆయన నోటి నుంచి ఏ మాట అయితే వస్తుందో ఆ మాటను నెరవేర్చబడుతుంది దహించి వేయొచ్చు అవి జీవించడాలు కాబట్టి సమయం ఇంకా రాలేదు కాబట్టి ఏమన్నా అని అంటే అవి సందు చేసుకొని వీలును చూసుకొని అయ్యా ఇదిగో ఆ పందు మందులోకి మమ్మల్ని నువ్వు ఒకవేళ వెళ్ళగొట్టదలుచుకుంటే ఆ మందులోకి వెళ్ళగొట్టు మేము వెళ్ళిపోతాం అని చెప్పి దాంట్లోకి దూరి వాటి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసినాయి ఏంటంటే దురాత్మను గ్రహించగలిగిన దేవుని యొక్క గొప్ప శక్తిని ఆయన మహిమను ఆయనకున్న ప్రభావాన్ని గ్రహించగలిగింది రెండోది ఆయన తీర్పుని గ్రహించగలిగింది ఒకవేళ ఆయన ఆయనకు వ్యతిరేకంగా వెళ్తే ఆయనకు వ్యతిరేకంగా పోరాడితే ఆయన గనక మనం దూరస్తుడుగా కనుక ఉంటే ఏం జరుగుతుంది ఆయన ఏం చేయగలడు ఆయన ఏం చేస్తాడు అనేది భయపడిపోయి ఆయన తీర్పును జ్ఞాపకం చేసుకొని వడికి అందుకు ఉగ్రత కలిగింది అందుకు వాటికి భయం కలిగింది అందుకు వాటికి రోషం కలిగింది కోపం వచ్చింది ఎందుకు అన్నటువంటి అంతం వచ్చింది కాబట్టి దేవుని గురించినటువంటి అవగాహన దేవుని దేవుడే స్వయంగా దేవుని కుమారుడే అనేది మనుషులుగా మనం గ్రహించలేకపోవచ్చాం కానీ దెయ్యాలుగా ఒక డీమన్స్ ఒక ఈవిల్ స్పిరిట్ దేవుణ్ణి రుచి చూడగలిగి చూడగలిగింది తెలుసుకోగలిగింది ఎందుకు అని పేతు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన చూద్దాం దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాణిని విడిచిపెట్టక పాతాళ లోకంలో పాతాళ లోక మందలి కటిక చీకటి బిలుములోనికి త్రోసి తీర్పుకి కావలిగా ఉంచబడ్డటకు వాణిని అప్పగించను తీర్పుకి ఎవరు వాటిని తీర్పులో తీసేయడానికి కావలిగా ఉండడానికి వాటిని ఉంచబడ్డారు ఎవరి అంటే దేవదూతలు పాపం చేసినప్పుడు మనుషులు కాదు సాక్షాత్తు దేవునితో సమానంగా ఉన్నవాళ్ళు దేవునితో పాటు ఉన్నవాళ్ళు దేవునితో ఆ దేవుని స్వయంగా అనుభవించిన వాళ్ళు నిత్యం మరి ఆయన్ని స్థుతిస్తూ మహింపరుస్తూ ఆ దూపదీపాన్ని వేస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉండేటువంటి వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు పాపం చేయటం వల్ల వాళ్ళు ఈ భూలోకంలోకి తులసి వేయబడ్డారు వాళ్ళు ఒక చీకటి బిలములోనికి తోసివేయబడ్డారు తులసి కావలిగా కావలిలో ఉంచబడ్డకు వారిని అప్పగించారు మరియు ఆయన పూర్వకాలం ముందున్న లోకంలోనూ విడిచిపెట్టక సమూహము మీదకి జల ప్రల ప్రళయం నీతిని ప్రకటించిన నోవాను మరి ఏడుగురిని కాపాడేది జల ప్రళ ప్రళయం వచ్చినప్పుడు జలప్రళయం వచ్చినప్పుడు ఆ జలప్రలయంలో ఎంతమంది ఉన్నారో ఎంత జనాభా ఉన్నారో మరి ఎంత విస్తీర్ణతతో వాళ్ళు మరియు ఆ స్వాధీన పరుచుకొని లేకపోతే సాగు చేసుకుంటా లేకపోతే జీవనాధారం తీసుకుంటా ఎంతమంది జీవిస్తా ఉన్నారో తెలియదు ఒక జన లెక్క లేదు కానీ ఆ జల వచ్చినప్పుడు శుభ్రంగా మొత్తం వాష్డ్ అవుట్ అయిపోయి ఎంతమంది అయితే ఉన్నారంటే ఏడుగురేనంటారు నోవాహు నోవాహుతో పాటు మరి ఏడుగురు మరియు ఆయన సులభమ కుమారాలను పట్టణం భస్మం చేసి చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతంలో ఉంచటకై వాటిని నాశనము విధించను చూడండి ఎప్పుడు దేవుడు మాటకు ఎప్పుడైతే లేదంటే దేవుని ఉగ్రతకు ఎప్పుడైతే గురయ్యారో అప్పుడు ఏమైందంటే జలప్రణేమి వచ్చింది తర్వాత ఏమైందంటే భస్మం అయిపోయింది భస్మం అయిపోయి తగలబడిపోయింది ఏమి అక్కడ ఏమి మిగిలడానికి ఏమి లేదు ఒక బొడెది తప్ప దేవదూతలు సైతం కిందకి రాల్చబడ్డారు ఆయన అంత ఉగ్రత కలిగిన వాడు కాబట్టి ఆయనకు లోబడిని ఆయన ఆ దురాత్మలు ఆయనకు ఉన్నటువంటి ఆ శక్తిని తక్కువ అంచనా వేయలేదు అవి గ్రహించగలిగింది తర్వాత ఆయన తీర్పుని నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది కూడా వాటికి తెలుసు అక్కడి నుంచి తోయబడింది భూలోకంలోకి దేవుడిని గురించిన అవగాహన పూర్తిగా పెట్టుకున్నాయి ఎందుకంటే దేవునికి అతి సమీపంగా ఉన్నాడు కాబట్టి కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో మరి దెయ్యాలైతే దెయ్యాలు దేవుని దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నాయి దేవునికి లోపడగలుగుతున్నాయి దేవుణ్ణి చూసినప్పుడు రొము సరుచుకుంటుని అరుసు కేకల వేస్తని మరియు కోపాన్ని తెచ్చుకునేటట్టున్నాయి కానీ మానవుడు మాత్రం లోబడే పరిస్థితిలో లేడు ఎందుకంటే ఇక్కడ ముప్పై నాలుగో అధ్యాయం చూస్తే ముప్పై నాలుగవ వచనం చూస్తే మతి స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం చూస్తే ఇదిగో ఆ పట్టణంలోందరి ఏసును ఎదుర్కొని వచ్చిన ఎదుర్కొని ఆయనను చూసి తమ ప్రాంతంలో విడిచిపెట్టుకోమని ఆయనను వేడుకుంటారు ఎవరు సాక్షాత్ జనమే ఎందుకు అంటే ఒక దయ్యాలు పట్టిన ఏంటి ఆ భయంకరమైన సమాధుల్లో నుంచి వాళ్ళు పరిగెత్తుకుంటా రావటం ఏంటి వాళ్ళ రకంగా బహు ఉగ్రత కలిగి ఉండటం ఏంటి వాళ్ళు కేకలు పెట్టుకుంటా ఈయన గురించి చూసి ఈయన్ని చూసినప్పుడు ఆ రౌద్రం ఆ కోపం ఆ ఉగ్రత చూసి మరి వాళ్ళు మాట్లాడటం ఏంటి మళ్ళీ ఆ జనం అందరూ చూస్తూ ఉండంగానే వాటి ఆ పందుల్లో పడి పడిపోయి ఆ సముద్రంలో పడి ఏంటి చూసి వాళ్ళందరూ భయపడిపోయారు భయపడట బదులు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా ఇది ఎట్లా సాధ్యమైంది ఆయన నడిగి ఉంటే వీళ్ళకి దేవుడు చెప్పుకుండేవాడేం ఆయన మహిమను వీళ్ళు కనపరుచుండేవాడేం కానీ ఎందుకన్నా ముందే ఇక్కడే కార్యం జరిగి కానీ వీళ్ళు ఏం చేశారంటే భయపడిపోయి బెదిరిపోయి అయా మా ప్రాంతం విడిచి అని చెప్పి ఆయన్ని అంత గొప్ప కార్యం చేసినటువంటి దేవుడిని మహిమ ప్రసాద్ంది పోయి దూరపరుచుకుంటున్నారు దూరపరిచారు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన కూడా చూద్దాం మీరు పరిశుద్ధులను నీతిమంతుడనైనా వాటిని నిరాకరించి నరహంతోకుడైన మనుషుల్ని మీరు అనుగ్రహింపమని అడిగితే చూడండి దేవుడు పరిశుద్ధుడు ఆయనకి ఏ పాపం లేదు ఆయన నిర్దోషి అయినా కూడా జనం అందరూ ఆ రోజు ఏం చేశారన్నారంటే ఒక నీతి మాత్రం నిరాకరించారు కానీ నరహంతకుడు దుర్మార్గుడు అయినటువంటి ఆ వర్ణ వర్ణ మాత్రం మాకు విడిచిపెట్టండి కేసుని సెలువేయండి అని చెప్పి దగ్గరగా కేకల వేయటం ఆ మార్క్స్ వార్థ పదిహేను పదకొండులో చూస్తాం ఈరోజు అంత్యకాలం ఆ రోజు దగ్గర నుంచి దేవుణ్ణి ఎడ ఎడపరుచుకుంటానే దేవునికి దూరం అవుతానే దేవుణ్ణి దూరం చేసుకుంటానే ఆయన ప్రేమను రుచి ఎరగకే దర్శింపు జీవితంలోకి అనేకులు ఉన్నారు అంతేకాదు కానీ మరి ఆ మతి స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పబడినట్టుగా అయానిరాక యోగ సమాప్తికి సూచనలు ఏంటి అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ ప్రతి మాట నెరవేర్చబడేటువంటి దుర్దినాల్లో దుఃఖ దినాల్లో మనం ఉన్నాం మొన్న జరిగినటువంటి లాస్ట్ మంత్ లో ఎప్పుడు మా ఊర్లో ఆ పరిస్థితులు రాలేదంట మా గ్రామంలో ఎప్పుడు ఆ పరిస్థితులు రాలేదు ఒక్క త్రీ డేస్ వర్షం పడితే ఊరు మునిగిపోయింది ఆ టైంలో మేము గాస్కుల్ అవుట్ రిచ్లో ఉన్నాం కామారెడ్డి ప్రాంతంలో అటు అటువైపు ఉన్నాము గుడిహత్తునూరు అనే ప్రాంతానికి వెళ్ళాం ఎప్పుడు లేదు భయంకరమైనటువంటి ప్రయాణం మా ప్రయాణం అట్లాగే ఉంది ఇంటి దగ్గర పరిస్థితులు అట్లాగే ఉంది మనశ్శాంతి లేని పరిస్థితులు ఏంటి అని అంటే భయంకరంగా ఊరు మొత్తం మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ కాలువ గట్లన్నీ తెగిపోయి ఎక్కడో చుట్టుపక్కల ఊర్లో వచ్చేటువంటి ఆ ఈ కాలంలో కలిసిపోయి ఈ కాలంలో నీళ్ళన్నీ చుట్టూతో ఉన్న చెరువులన్నీ మునిగిపోయి మధ్యలో ఊరుండి ఈ ఊరు కూడా మునిగిపోయి పవర్ లేదు త్రీ డేస్ ఛార్జింగ్ లేదు ఫోన్లు చేయడానికి వాళ్ళు ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలియదు మేము ఆ గుడిహత్తనూరు దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చే రెండు యాక్సిడెంట్లను దేవుడు కాపాడుకుంటూ వచ్చారు ఇవన్నీ ఇవన్నీ మనం దుఃఖధనాలు అంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి వాక్యం ముందుగానే సెలబిచ్చింది అయినప్పటికీ కూడా ప్రాణాలు తెగించి దేవుని స్వార్థం చేయడానికి అట్టి గుంపులో అట్టి సహవాసంలో దేవుడుంచినందుకు దేవునికేమైంది ఎప్పుడు చూడాల ఇది ఇంతటితో ఆగుద్దా లేదు నిన్ననే చంద్రశేఖర్ సార్ వేరే చోట మెసేజ్ చెప్తా కోవిడ్ వచ్చింది బానే ఉంది కోవిడ్ కన్నా ఇంకా భయంకరమైనటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ రాబోతున్నాయి అది కరువే కావచ్చు లేదా శ్రమే కావచ్చు తెగుళ్ళే కావచ్చు చెప్పలేం వీళ్ళ వస్తే వాటి పరిస్థితి ఈ మూడు రోజులు వర్షానికి ఈ పరిస్థితి వస్తే పొరపాటుని ఏదైనా పది రోజులు కనుక కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి ఇంతవరకే కాదు కానీ జనముల మీదకి జనములు రాజ్యం మీదకు రాజ్యం ఎక్కడ చూసినా అక్రమం విస్తరించిపోయింది ప్రేమ చల్లారిపోయింది చాలా దుర్దినాల్లో దుఃఖ దినాల్లో ఉన్నాం కానీ ఈ సమయాల్లో దేవుడు రాక దగ్గరగా ఉంది కదా ఇవన్నీ యుగర సమాప్తికి చూసి కదా దేవునికి మరి దగ్గర ఎక్కువసేపు ప్రార్థనలో ఉందాం ఎక్కువసేపు దేవుని పాత్ర ద్వారా వాక్య ధ్యానం ద్వారా లేదంటే ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం లేదంటే కొంత దూరం వెళ్ళి ఎవరినైనా ఒక ఆత్మనైనా రక్షిద్దాం అనేటువంటి ఆశ ఆ అనేది క్రైస్తవులలోనే మొన్న చెప్తున్నారు వేరే చోట అక్కడ విన్నాము ఇంగ్లాండ్ అనే దేశంలో సుమారు ఐదు వందల చర్చలు చర్చలు ముస్లిం మసీదులుగా కన్వర్ట్ అయిపోయినా మార్చిబడ్డారంట ఇంగ్లాండ్ దేశం అంటే భయంకరమైనటువంటి సేవ చేసింది ఎంతో భయంకరమైనటువంటి మెషనరీస్ని పంపించింది విస్తారమైన సేవలు చేసింది బైబిల్ చెప్పబోయినట్టు రోల్స్ రివర్స్ అవుతాయి అన్నట్టు కడపటి వారు మొదటి వారు అవుతారు అన్నట్టు అంత గొప్ప సర్వీస్ చేసినటువంటి ఆ ఆ బావి ఈ రోజు దేవునికి దూరం అయిపోయి అవి ఈరోజు మసీదులుగా మార్చబడ్డాయి ఐదు చర్చి ఈ రోజు మనం ఒక ఆత్మను రక్షించడానికి ఎంత కష్టపడుతున్నామో అట్లాంటి ఐదు సంఘాలు ఎస్టాబ్లిష్ అయినాయి ఎంత గొప్ప సేవ జరిగించబడిందో ఎంత కష్టపడ్డారో ఎంతమంది ఎంత ప్రాణాలు విడిచారో వాళ్ళు రక్తం కారు విధంగా వాళ్ళు పోరాడారు మనకు తెలియదు కానీ ఈరోజు ఆ సేవ అంతా అయిపోయే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ లేఖనాలు చదివిస్తా ఉన్నాయి మనుష్య కుమారుడు తిరిగి వచ్చిన దీని మీద విశ్వాసం కనుగొని అవుతున్నట్టు ఏంటి అనేది ఏంటంటే ఈరోజు దయ్యాలు సైతం లైబుల్లో మన దేవుణ్ణి అంగీకరించే పరిస్థితిలో ఉన్నాయి కానీ మాత్రం దేవుని స్వీకరించే పరిస్థితి దేవుని తృణీకరించేవాడిగానే ఉన్నారు ఈరోజు కాబట్టి ఇక్కడ ఏంటి అని నేను అన్నాడంటే మనం ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సమయాల్లో కనీసం కొంతమందికైనా స్వార్థ ప్రకటిస్తున్నారా ప్రార్థన ఎక్కువసేపు చేయటం వల్ల ఇంకేదన్నా ఇంకా ఆ సమయం మరి దగ్గర మరి ఎక్కువగా కూడుకొని మరి ఇంకెక్కువగా ఒకరినొకరిని పురుకొలుపుకుంటూ రేకెత్తించుకుంటూ మరి ఆ సమయానికి సిద్ధపడేటువంటి కాలం కదా ఇది ప్రిపరేషన్ డేస్ కదా ఈ ప్రిపరేషన్ డేస్ లో మనం మనకు ఉన్నటువంటి ఆ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఏ విధంగా క్వాలిటీస్ ఉంటే మనం దేవునితో పాటు ఉండగలం యుగ ఉండగలం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఒకరి మీదకొకరు ఒకరి మీదకొకరు రాజ్యం మీద రాజ్యం మనుషుల మీద మనుషులు తెగల మీద తెగలు తర్వాత అక్కడక్కడ యుద్ధాలు భూకంపాలు కరువులు ఎదుగండి ఈ రకమైనటువంటి పరిస్థితులు భయంకరంగా వచ్చేటువంటి పరిస్థితుల్లో అదే దేవుణ్ణి ఎరుగుంటే దేవుణ్ణి స్వీకరించుంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి ఉండేవాడు వీళ్ళు ఆ మాట అనలేదు అయ్యా మా ప్రాంతం ఇటు అని చెప్పి బ్రతలు ఆడుకుంటున్నారు వేడుకుంటున్నారు నువ్వు ఇక్కడ ఉంటే చేస్తావో ఇంకేమేమి చూడాల్సి వచ్చుద్దో అని చెప్పి వాళ్ళు బెదిరిపోయి భయపడిపోయి మరి దేవుణ్ణి అక్కడి నుంచి పంపించారు ఎందుకు అని అంటే ఆ రోజు నీతిమంతులైనటువంటి దేవుణ్ణి వాళ్ళు వద్దని పర్ణబాలను మాకు కావ పర్ణబాలను మాకు పొదల మధ్యకు బందిపోటుని ఒక బందిపోటుని మాకు కావాలని చెప్పి నీతిమంతులైన దేవుడిని మాత్రం ధృవీకరించి ఆ రోజు ఎవరు చేశారంటే సాక్షాత్ ప్రధానులు ప్రధాన యాజకులు వారు సేవ చేసిన వాళ్ళు యాజకులు అని అంటే చర్చిలో ఉండి జీవితాన్ని బహు గంభీరంగా కొనసాగించుకున్నటువంటి వారే దేవుని సెలివేయడానికి ఆ పరిస్థితి తీసుకొని వచ్చారు అది మార్క్స్ వార్త పదిహేను అధ్యాప్సారి చూస్తే మార్క్స్ వార్త పదిహేను తగకుండా కదకొండ వచ్చింది అతడు బరబ్బాను తమ తమకు విడుదల చేయవాలని జనులు అడుగు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని పేర్యపించి ఆ జనరుల్ ఎనహ్మా ఎవరు ఉన్నారు అనంటే ప్రధాన యాజకులు ఉన్నారు ఈ ప్రధాన యాజకులు ఎవరు అన్నారు బోధించేవాడు బోధకులు బోధించేవాడు వేరు ప్రధానంగా బోధించేవాడు వేరు చాలా మంది ఈరోజు గోప సేవ చేసిన వాళ్ళు గొప్పగా గంభీరంగా ఉన్నటువంటి మతపర్వ క్రైస్తవ జీవితంలో చాలా ఐకాన్ గా ఉన్నటువంటి గుర్తింపు కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటే జనాన్ని ఆకట్టుకొని జనం మధ్యలో ఉండి ఏం చేస్తున్నారంటే ఆ రోజు దేవుణ్ణి మరి ప్రభుని సిలిమి వేయాలని చెప్పి సిలివేంచి బరబ్బా అనేటువంటి ఒక బంధుభిని విడుదల చేయడానికి మనుషులు అట్లా గురికింపబడ్డారు ప్రయత్నించబడ్డారు అధ్యయము మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళి చుండగా దెయ్యము పట్టినదై శోది చెప్పుకున్నట్టు చేత తన యజమానులకు బహులాభం సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చింది ఆమె మమ్మును దెబ్బడించి ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు మీరు మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాము ఎవరు ఒక స్టోరీ చెప్పేటువంటి ఒక దేయం పట్టినటువంటి ఒక దురాత్మతో బంధించబడి దురాత్మతో నడిపించబడి దురాత్మతో ఉరికొల్పబడి మరీ ఉన్నటువంటి ఒక చిన్నది ఏం చెప్తుందంటే ఒక గొప్ప సాక్ష్యం ఇస్తుంది ఆమె పౌలును మమ్మను వెంబడించిన ఈ మనుషులు ఆమె పౌరును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసుడు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని చెప్పి గొప్ప మాట గొప్పగా కీర్తిస్తా ఉంది ఆ నోట నుంచి ఆ దెయ్యం ఆ శాతాన్ని ఆ దురాత్మ దగ్గర నుంచి ఏమొస్తుంది సర్వోన్నతుడైన దేవుని దాసుడు అని చెప్పి ఒక గొప్ప దేవుణ్ణి స్తుంచేటువంటి పరిస్థితికి ఆ డీమనిషి వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వీశాను అంతేకాదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు రక్షణ మార్గాన్ని చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూపిస్తా ఉన్నా ఆమె ఇలాగ అనేక దినములు చేయుండెను కనుక పౌరు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామో నాజ్ఞాపించున్న దయంతో చెప్పాను వెంటనే ఆమెను వదిలిపోయేది ఆమె ఆ చిన్నదే చెప్పగలిగిందో లేదో తెలియదు కానీ చిన్నదానిలో ఉన్నటువంటి డీమెన్ ఏదైతే ఉందో దురాత్మ ఏదైతే ఉందో ఆ దురాత్మ దేవుడు సర్వోన్నత దేవేమారుడు అని చెప్పి చెప్పి ఇను దేవుని మార్గాన్ని ప్రచురింపజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి గంభీరంగా చెప్పడం అట్లాగే మార్కు స్వార్త మార్కు స్వార్త ఓట అధ్యాయము ఇరవై రెండు ఇరవై రెండు ఆయన శాస్త్రంలో కాక అధికారం గలవారిని వాళ్ళు బోధించిన కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయంలో వారు సమాజం అందులో అపవిత్రాత్మ పట్టిన మనుషులు ఉండి నేను యేసు మాతో నీకేమి మమ్మల్ని నశింస చేటుకు వచ్చిత్వా నీవెవరో నాకు తెలియని నీవు దేవుని పరిశుద్ధుడు అని కేటలు చూడండి దేవుడుని ముఖ్యంగా యేసు ప్రభుని పరిశుద్ధుడని సర్వోన్నతుని కుమారుడని నజరేయుడైన ఏసు అని రకరకాలుగా ఆయన్ని ఒక గొప్ప మాటతో మంచి మాటతో స్థుతించేయిగా ఆరాధించేయిగా మహిమపరిచేయిగా ఆయన శక్తి సామర్థ్యాన్ని తెలుసుకునే తెలుసుకునేవిగా మరి ఆ దేయాలైతే ఉన్నాయి కానీ అంతే మనుషులు లేరు తృణీకరించే ఉన్నారు ఇవాళ ఎవరికన్నా స్వార్థ చెప్తామా వినే పరిస్థితిలో లేరు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా వినే పరిస్థితులు లేదు ఒకవేళ ఎవరన్నా విన్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పాత జీవితాన్ని పోగొట్టుకోకుండా చాలా సంఘాల్లో ఈ ప్రథమ ఫలం ఎవరైతే ఉన్నారో ఫస్ట్ గా ఉన్నవాళ్ళు వాళ్ళు రెండు ఫాలో అవుతారు ఏం చేయాలంటే మరి తప్పులుగా మా వాళ్ళందరూ అసలు ఉన్నారు వాళ్ళు అటు చేస్తూ ఉంటారు ఇటు చేస్తూ ఉంటారు వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి వాళ్ళు కలుపుకోవాలి వాళ్ళతో పాటు ఆ చేయాలి అనేనని అటు ఇటు అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు చేసినవి వాళ్ళు సమర్పించిన వాళ్ళు చేసిన నైవేద్యాలు అట్నీ ఇని తింటూ ఇటు వస్తారు అటు వెళ్తారు సగం సత్యం సగం అసత్యం సంపూర్ణతతో లేదు సత్యం ఏంటో తెలుసుకున్న వాడు మళ్ళీ శరీరసారంగా వెళ్ళడానికి అవకాశం లేదు అది ఏ రూపంగానైనా కానీ ఎందుకంటే ఏంటంటే దిద్దుబాటు దినాల్లో ఈ సరిచేయబడేటువంటి దినాల్లో చిట్టచేవరి దినాల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ పిలుపుని వాళ్ళ నిశ్చేతను కాపాడుకోవాలి లేకపోతే అదిగో వాళ్ళకన్నా ఈ దెయ్యాలే బెటరు ఎందుకంటే దేవుణ్ణి స్థుతిస్తున్నాయి వాటి నోటి నుంచి వస్తున్నాయి నువ్వు తుడైన కుమారుడి మహోన్నతుడైన కుమారుడివి లేదంటే నువ్వు అధికారం కలిగినటువంటి వాడివి నువ్వు ఏసు మాతో మీకేం పని అని చెప్పి అవి దేవుడిని నువ్వు పరిశుద్ధుడివి అని చెప్పి వాటిని రోడ్ నుంచి ఉచ్చరించి అవి అక్కడి నుంచి పారిపోతుంది కానీ మనుషుడు అట్లా లేడు దేవుడేమో మరి మాట విన్నది జనాంగం వైపు రే అంత చేతులు దాచి వాళ్ళ వైపు చూసి ఇంకానైనాను మీ హృదయాన్ని ద్వారం తేరండి ఎవరైతే మరి తలుపు వాడు నాతోనూ నేను వాడితోనూ కలిసి భోజనం చేస్తా అని దేవుడు ఆశపడతా ఉంటే నరుడు మాత్రం తృణీకరించే వాడేలాగా ఉన్నాడు అక్కడ అయ్యా మా దేశాన్ని విడిచిపెట్టుకో అని చెప్పి వాళ్ళేం పంపించారు ఇక్కడేమో ఆయన సిలువు ఏమని అరుస్తున్నారు ఈ అంతకాలంలో ఇదిగో ఈ దినాల్లో ఎవరు ఎటువంటి కరువుతో ఎవరు ఎటువంటి శ్రమతో ఎవరు ఎటువంటి యుద్ధంలో ఎటు ఎటువంటి ఇబ్బందుల్లో మరణిస్తారో తెలియదు కానీ చిట్ట దినాల్లో ఉన్నాం కదా ఎంత ఘోరాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడైనా దేవుని తెలుసుకుందాం ఎందుకు చెప్తున్నారు ఒకసారి చూద్దాం తెలుసుకుందా పరిస్థితిలో దేవుని దగ్గర రావాల్సిన వాడు దేవుని దగ్గరికి వచ్చిన వాడు ఇంకా సరి చేసుకొని సంపూర్ణంగా మరి ఆయనలో ఉండే పరిస్థితులు కానీ కనిపించట్లేదు మన బాధ్యత ఏంటి అని అంటే ఎప్పుడైనా సంఘాలకు పిలిచినప్పుడు ఏదన్నా అవకాశం ఉన్నప్పుడు సత్యాన్ని తెలియపరచడం బోధించటం బలపరచడం ఇదిగోండి ఈ దేయాల వెంటనే మనుషులు వినలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మన నిశ్చయతను మన పిలుపుని మనం కాపాడుకోవాలని చెప్పి హెచ్చరించే విధంగా దేవుడు మనల్ని మన పరిచయను వాడుకున్నది కాక దేవుడికి కొన్ని మాటలతో మేము ఫీల్లో దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన ఏసయ మీకు ఎంత వందనాలు సుత్ర స్తోత్రాలు ప్రభావ తండ్రి ఇదిగానైనా దేయాలకు ప్రభావితనైనా అవి మిమ్మల్ని స్థితిస్తున్నాయి అయ్యా మంచి మాటలతో ప్రభావ మిమ్మల్ని వాటి నోటి ద్వారా ఉచ్చరిస్తున్నాయి ప్రభా కానీ మనుషులు ప్రభావం తెలుసుకునే పరిస్థితుల్లో దృనీకరించే పరిస్థితుల్లో ఉన్నారు ఇదిగో ముఖ్యంగా అయ్యా ఇక్కడ ఇకే విపం గ్రూపుల ద్వారా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి రక్త సంబంధికులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా బంధుమిత్రులు జ్ఞాపకం చేసుకోండి మా చుట్టుపక్కల ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వీళ్ళలో ఎంతమంది నశించి అయ్యా మిమ్మల్ని ఎరగక ఉన్నారు వారందరి పట్ల ప్రార్థించడానికి వారిని మీ చెంతకు నడిపించడానికి ప్రభా అట్టి ధైర్యాన్ని అట్టి ప్రభా మంచి సుగుణాన్ని ప్రభా అట్టి ఆత్మను అట్టి అభిషేకాన్ని ఇచ్చి ప్రభా తండ్రి మీ సేవలో మమ్మల్ని అందరినీ బలంగా వాడుకోవాలి తండ్రి ఇవ్వనైనా ప్రతి దశలో మేము ఎప్పుడున్నా మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకున్నాం అంతవరకు ప్రభా ఇవ్వనైనా మా పిలుపులు మా నిశ్చయితను కాపాడుకుంటూ తండ్రి ఇవ్వనైనా వ్యక్తుల వారికి వీరై ఈ లోక చెడ్డతరా చెడ్డతరం అయినటువంటి ఈ లోక మనుషులకు వీరే ప్రభా సపరేట్ గా మనకు సమయం ఉంది కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధ పరిశుద్ధుల ప్రేమ కనుక కృపలు నా ప్రేపర్లకు తండ్రి సుప్రభ తిరుమ సజల కిలో ఉంచినందుకు వేల కోట్ల సూత్ర సూత్రాల కృప ఉదయం నుండి మమ్మల్ని కాచి కాపాడడానికి మీకు వేయలేదు ఆందనాలు విజ్ఞాపాంశాల తోటిని పాదార్థ అనేది వచ్చినాం ప్రభా ఇదిగోతండి ప్రతి ఒక్క జీవితం గొప్ప కార్యం జరిపించండి రక్షణ కార్యం జరిపించండి ముట్టండి స్వస్థపాచిన ప్రభా ఇదిగోతండి చుట్టి సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ గాలి బ్రడర్లు ఏదైతే రాళ్ళున్నాయో ఏసు నామంలో ఖరీపు పోవాలి ప్రభావ లేకుండా సంపూర్ణ స్వస్థ హీలింగ్ తెచ్చండి ఏసూప్రభ ఇగో తండీ ఏసూప్రభ కుటుంబం అంతా సహాయం తెచ్చండి ఏసవపభ ఆ కలుసులు మీరు స్వస్థని గావిడిస్తూ స్వస్థపచ్చండి ప్రతి ఒక్క శోధన కీడు మడగను కొట్టిపారండి దీర్ఘావిధి దయచేయండి వేసు ప్రభా ఏసు ప్రభావ అంతకనే కాదు ప్రభా ఇదిగో తండ్రి గిద్దెం బాబు బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా బ్రదర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ఏసూ ప్రభా ప్రాబ్లం ఎప్పుడు దయచేయండి ముట్టండి స్వస్థ పచ్చండి వేసే ఇదిగో తండ్రి ఏసూ ప్రభా ఎటువంటి సర్జరీ లేకుండా సంపూర్ణ స్వస్థ దయచేయండి వేసు ప్రభా ఇగో తనని సేవల బలంగా వాడబడాలి ప్రభా ఆశ తృప్తిపరిచే దేవుడు ప్రభా ఇగో తండ్రిని సేవలో వాడబడాలని ఆశతో ఉన్నాడు ప్రభా ఇగో తండ్రి వాడబడాలి ప్రభా ఇదిగోతండి కుటుంబం అంతా ప్రభావ సేవలు బలంగా వాడాలి నెసిపోయాత ఆత్మ జాల ప్రతి ఒక్కరూ ఉండాలి ప్రభా అటువంటి కృపను దయచండి గొప్ప రక్షణ కార్యం ఆ కుటుంబంలో జరిపించండి ఏసో ప్రభా ఇదిగో తండ్రి లక్ష్మణ గారి గురించి ప్రార్థిస్తున్న ప్రభా ఏదైతే గరత సంచు ఉందో ఆ గరత సంచులు ముట్టండి ప్రభా ఏసుక్రీస్తు నాముల గడ్డలు ఖరీపోవాలి ప్రభా ఇదిగో తండ్రి ఏసో ప్రభా అలాగే తండ్రి మూత్రం ఇన్ఫెక్షన్ పోవాలి ప్రభా ఇదిగోతండి ఆ కలిసి మీరు పొందంగా స్వస్థని గా ముట్టి స్వస్థ పచండి ఇదిగో తండ్రి ఎటువంటి ఆపరేషన్ లేకుండా సంపూర్ణ స్వస్థత హీల్ ంగ్ దయచేండి ప్రభావ వేరే గొప్ప కార్యం జరిపించండి కుటుంబం అంతా రక్షణ సహాయం లేదు నువ్వే సత్యం నువ్వే జీవనం మార్గం తెలుసుకోవాలి ప్రభావ నువ్వే తప్పితే వేరొక దేవుడు లేరు అని తెలుసుకొని ప్రభా నిన్నే ఆరాధించే కృపణ దయచేయండి గొప్ప రక్షణ కార్యం కుటుంబంలో జరిపించండి ప్రభా ఇదో తన ప్రవీణ అమ్మ శిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ఎసో ప్రభా గొంతులో గడ్డులు ఉన్నాయి ప్రభా నుండి విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థత హీలింగ్ దయచేయండి ప్రభావ కలుసు పొందిన గాలి వస్తుంది ప్రభా గాయపడిస్తున్న ముట్టండి స్వస్థ పచ్చండి కుటుంబం అంతా రక్షణ కోరి సహాయం తెచ్చండి అభిజ్ఞ పాప గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా నరాల బలహీనంతో బాధపడుతుంది ప్రభా ఇవత బలహీనతలు అన్నిటి ఏ చూపిస్తున్న అమ్మలు ఇప్పుడే విడుదల దయచేయండి ఏసో ప్రభా సంపూర్ణ స్వస్థత కలుగునుగాక ఆమెను ఇదిగోతండి ఆ బిడ్డ తండ్రి వాళ్ళ తండ్రి ప్రభా విశ్వాసంతో ఆ రోజు తీసుకొచ్చింది ప్రభా ఇదిగోతండి కనికరించండి జాలి చూపించండి ప్రభా ఇదిగోతండి విశ్వాసం ప్రాంతం రోగిని స్వస్థపరిద్ద ప్రభావ ఇదిగోతండి గొప్ప ఇదిగో తండీ రక్షణ కార్యం కుటుంబంలో జరిపించిన ప్రభావ బిడ్డ ప్రభా గొప్ప సాక్ష్యాలు లేవనెత్తండి ఏసో ప్రభా ఇవత బలహీనత వాటి అన్నిటి నుండి ఇదిగో తండీ విడుదల దయచేసి ఇవత కుటుంబ రక్షణ కొత్త సహాయం దయచేసి భ ఇగో తండప్రంతగాన ప్రభు సుందర బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నావు ప్రభా ఇగుతని ఎవరు సంస్థ బాధపడుతున్నారు ప్రభు చెడు వేస్తున్నారు విడుదల దయచేయం సుప్రభ ఇదిగో తన నీ కోసం ప్రభావ గొప్ప సాక్షి నిలబడాలేశ ప్రభావ ఇదిగో తన పాత్ర రోత జీవితాన్ని విడిచిపెట్టాలి ప్రభా ఇదిగో తన వాటిని చూసి అసహించుకోవాలి ప్రభావ అస్యం పుట్టాలి ప్రభావ వాటి మీద ప్రభావ వాటి మీద అస్యం పుట్టి చేయండి ప్రభా ఇదిగో తను ఎందు భయభూతిగా జీవించాలి నువ్వు ఇచ్చిన రక్షణ పోగొట్టుకోకుండా పశుద్ధంగా జీవించాలే సు ప్రభావ అటువంటి కృపను దయచేయం చేసు ప్రభావ ఇగో తండ్రి చేసు ప్రభా అలాగే ఒంట్లో ప్రత్యేక బల విడుదల దయచేయండి పనులు కలుతున్నప్పుడు ప్రభా దావస్పలు నడిపించండి ప్రభావ ఇదిగోతండి వాళ్ళ కుటుంబాలకు గొప్ప కార్యంగా జరిపించండి ప్రభావ కుటుంబంతో సేవలు వాడబడి కృపను దయచేయండి ప్రభావ ఇదిగోతండి రేణకాంటి గారి నుంచి ప్రార్థిస్తున్నాం ప్రభావ మంచి అరుగుదల సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి మంచి వచ్చండి తిన్నారు మంచి డైజిటల్ సమస్యలు రాకూడదు ప్రభా ఇదిగోండి అలాగే నన్ను అరకాల వరకు ఎటువంటి అనారోగ్యం అనారోగ్యాలు అన్నింటికి విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభావ మంచిగా నీ సేవల బలంగా వాడబడాలి ప్రభా ఆ కుటుంబం ఇది పోతండి వాళ్ళందరూ ప్రభా ఆ కుటుంబం బట్టి రక్షణకు వచ్చారు సహాయం తెయచ్చండి వేస్తే మనుషు బ్రదర్ గారిని మంచి ఆరోగ్యం దయచండి వేసే ప్రభా సేవల బలంగా వాడబడాలి ప్రభావి ఇదిగోండి ఇదిగోతండి ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళందరూ రక్షణకి వచ్చారో సహాయం తెచ్చండి ప్రభావ ఇదిగోతండి అందుకని కాదు ప్రభావ దేశ శిష్యుడు గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇటువంటి సర్జన్ లేకుండా సంపూర్ణ స్వస్థత హీలింగ్ దయచేయండి ప్రభావ ఆ కలర్స్ మీరు పొందిన గాలిదేసి వస్తుంది నీ గాపడిస్త ముత్తి స్వస్థపచ్చిన ప్రభావ ఇదిగోతండి తన భర్త ప్రభావ ప్రార్థన రాకుండా ఆటంకిస్తున్నారు ప్రభావ తనలో ఉన్న రాతి తీసేయండి ప్రభావ మానస హృదయం ఆ హృదయాన్ని రాతి హృదయాన్ని పగలగొట్టండి వేశ ప్రభావ ఇదిగో తండీ మాంస హృదయాన్ని గుర్తి అరగాలి ప్రభా ఎందుకు భయభత్తగా జీవించాలేసో ప్రభావ సుప్రభ చెడు వేస్తున్న విడుదల దయచేయండి వాటిని ఆశ్రయించుకోవాలి వేసు ప్రభావ తను కానీ మార్చుకుని రక్షణ తీసుకోవాలి ప్రభావ ఇంకా కుటుంబంలో ఎవరైతే రక్షణ లేకుండా వాళ్ళు రక్షణ తీసుకోవాలి ప్రభావ ఇదిగోతండి సిస్టర్ ప్రేయర్ వచ్చిన సహాయం చేయండి ప్రభావ ఆటంక పరిస్తున్న ప్రత్యేక ఆటంకాన్ని తొలగించండి ప్రభ అలాగే తండ్రి పలుకు వెళ్తున్నప్పుడు రాకపోతుంది వాళ్ళ కష్ట ఆశ్రయించండి ప్రభా ఫలింపజేయండి ప్రభా అలాగే తండ్రి ఏసుప్రభ సత్యశి గురించి ప్రార్థిస్తున్న ప్రభావ బ్లడ్ క్యాన్సర్ నుండి విడుదల దయచేయండి ముట్టండి స్వస్థ పచ్చండి ఏసు ప్రభా క్యాన్సర్ కన్నాను ఎక్కిస్తుంది రక్తంతో కడగండి ప్రభా ఇది ఏసు ప్రభ ముట్టండి స్వస్థ పచ్చండి ఇంకో తన నువ్వు ఏదైతే ప్రభ పొందిన గాయాల స్వస్థతో ఉన్న ప్రభుత్వ గాయపడిన స్థలంతో ముట్టండి స్వస్థపరచండి విడుదల దయచండి సుప్రభ ఇంకో తన రక్షణ రక్షణకు వచ్చిన వచ్చిన సహాయం తెచ్చండి కుటుంబం అంతా రక్షణ అనుభవంలోకి రావాలే సు ప్రభావ అటువంటి కృపను దయచండి వాళ్ళ జీవితంలో ఆపరిస్తున్నా ఇచ్చేయండి సుప్రభ ఇంకో తన సజీవ లెక్కలో గొప్ప సాక్షి నిలబెట్టి ప్రభా యుహో వివరించాలి ప్రభావ అటువంటి కృపను దయచేయండి సుప్రభ అలాగే తన ఏసు ప్రభులకి పాప గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇగో కాల్ బోన్ పెరగకుండా ప్రభా ముట్టని స్వస్థపరచండి సుప్రభ చిన్న వయసులో నుండి ప్రభ ఎంతో ఇదిగో తండ్రి ఎంతో అనారోగ్యం పోతుంది ప్రభా బెడ్రూమ్ ముట్టండి స్వస్థ పచ్చండి ఇదిగో తండ్రి ఏసూ ఆ బిడ్డ నడవాలి ప్రభా ఇదిగో తండ్రి గొప్ప సాక్షి నిలబెట్టండి గుంటు వారు గుడ్డి వారిని లేపిన దేవుడు ప్రభా ఇదిగో తండ్రి చేసే ప్రభావ ప్రాణాలకు వ్యాధిపోతున్న ప్రతి ముట్టి స్వస్థపరచువు ప్రభా ఇదిగో తండ్రి ఆ బిడ్డ జ్ఞాపకం ముట్టండి స్వస్థపచ్చని ప్రభా ఇదిగో తండ్రి చేసే ప్రభావ నువ్వే సత్యం నువ్వే మార్గం జీవన తెలుసుకోవాలి ప్రభావ ఇదిగో తండే ప్రభావ ఇదిగో తన కుటుంబంతో రక్షణ అనుభవంలోకి రావాలి ప్రభావ గొప్ప రక్షణ కార్యకటు జరిపించండి ప్రభావ ఇదిగో తన బిడ్డ ని సేవల బలంగా వాడుకోలేసో ఇదిగో తన బడ్ బట్టి ఆ కుటుంబం రక్షణ కొంచెం సహాయం చేయండి ప్రభావ ముట్టండి స్వస్థపచ్చేసే ప్రభా శివదాస్ బ్రదర్ గారి ప్రార్థిస్తున్న ప్రభావ బ్లడ్ క్యాన్సర్ నువ్వు దచ్చండి ముట్టండి స్వస్థ పచ్చండి ఎసో ప్రభావ ఆ కలుసిన మీరు ఏదైతే గాయలు పొందిన పొందిన గాయలు స్వస్థ ఉంది ప్రభావ మీ ముట్టి స్వస్థ ప్రతి ఒక్క క్యాన్సర్ కారణం రక్తంతో ముట్టండి కడగండి స్వస్థ పచ్చండి ఇదిగోతండి ఎశో ఇదిగో తను నేను ఇదిగో తన రక్షణలోకి వచ్చిన సహాయం తెచ్చాడు ప్రభావ ఇదిగోతండి ఎన్నో దినాల నుండి ప్రభా సంవత్సరం నుండి సంవత్సరం పైన నుండి ప్రార్థిస్తున్న ప్రభావ నువ్వు సజీవకు ఉంచి వాళ్ళు కాపాడుతున్నందుకు వందనలేసు ప్రభా ఇగో తను ఇంకా గొప్ప కార్యాలు కుటుంబంలో జరిపించండి ప్రభావ ఇగో తను ఒక దినా ఇదిగోతండి ఈ గ్రూప్ వర్షిప్లోకి వచ్చి సాక్ష్యం పంచుకోవాలేస్తూ ప్రభా ముట్టని స్వస్థపరచండి వేస్తూ ప్రభా ఇగో తను సంపూర్ణ హీలింగ్ తెయచ్చండి చేస్తూ ప్రభా ఇదిగో తనని గొప్ప కార్యం జరిపించండి ప్రభావ బ్రదర్ని సేవ వాడబడాలి ప్రభావ బలంగా ప్రభా అటువంటి కృపను తెయచ్చని ప్రభావ ప్రతి కీడు మనగా కొట్టిపారని ప్రభావ అలాగే తండ్రి హని యొక్క పాప గురించి ప్రార్థిస్తున్నాం ఐష్ షుగర్ విడుదల దయచేయండి ప్రభా ఇదిగో తండ్రి చిన్న వయసులో ప్రభా షుగర్ తంధి పడుతుంది సుప్రభ ఆ బెడ్డను ముట్టండి జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థత హీలింగ్ దయచేయండి సుప్రభ ఇదిగో తండ్రి ఆ బెడ్డ ఇట్లా గొప్ప కాలం జరిపించండి ప్రభావ ఆ బిడ్డను బయట కుటుంబంతో రక్షణ అనుమతుల కోసం సహాయం చేయండి యశ్వ్రభ యువత నాగేశ్వర బ్రదర్ గురించి ప్రార్థన ప్రభావ లంగ్స్ లో ప్రభా అలాగే తండ్రి ప్రాబ్లం ఉందంట ప్రభా ఇదిగో ముట్టండి ఏసుక్రిలు నన్ను ఎక్కడ అర్కాల వరకు ముట్టండి స్వస్థపచ్చండి ఏసుపభ కలుస్తుంది మీరు పొందిన గాసు వస్తుంది గాలిస్తూ ముట్టి స్వస్థపచ్చని ప్రభా ఇవత కుటుంబంతో రక్షణ అనుమల కోసం సహాయం తెచ్చాడు ప్రభా ఇది అండి ఏసుప్రభ సేవలో బలంగా వాడుకుంటే యశ్వభ నొప్పి నిలబెట్టండి యేశపభ యువత ఢిల్లీ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్న ప్రభావ మంచి దొరకాలి మంచి జాబ్ దొరకాలిశుప్రభ జ్ఞానం దయచేయండి ప్రభా మంచి జ్ఞానం దయచేయండి ప్రభా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి ప్రభు మంచి జాబ్ దయచేయండి వేసు ప్రభా ఇదిగో తండ్రి ఏసో ప్రభ ఏసు ప్రభా అలాగే నీ సేవలో బలంగా వాడబడాలేసో ప్రభు ఇదిగో తండ్రి నశించిపోయే ఆత్మ ఆత్మ జాలు లాగా ఉండాలి ప్రభు ఇంకా బలమైన సేవ చేయాలి వేస్తూ ప్రభు ఇదిగో తండ్రి కుటుంబం అంతా బలమైన సేవ చేయాలి ప్రభావితిగో తండీ అటువంటి కృపను దయచేయండి వేసే ప్రభ అలాగే తండ్రి ఏసో ప్రభ బ్రదర్ రమేష్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ చెడు వ్యసనాల నుండి అప్పులను విడుదల దయచేయండి వేస్తూ ప్రభా యువతని నువ్వు ఇచ్చిన రక్షణ పోగొట్టుకోకుండా పశువు దాన్ని చేయాలి ప్రభా యువతని ఎందరు భయభత్తును జీవి కలిగి జీవిస్తే ఆత్మను అతనికి దయచేయండి వేస్తూ ప్రభావ ఇది పోతండి కుటుంబాన్ని విడిచిపెట్టే ప్రభావితి నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు ప్రభా తనలో ఉన్న నిర్లక్ష్యాన్ని తీసి ఈ దినాన ప్రభావ మీరు అతను జ్ఞాపకం చేసుకోండి మాట్లాడండి కుటుంబాన్ని ప్రభావ పట్టించుకోవాలేస్తూ ప్రభావితి పోతండి భార్య పట్టించుకోకుండా ప్రభా యువతని చెడు వ్యసనాలు బానిస్తే ప్రభావితి పోతండి తిరుగుతున్నారు ప్రభావితి పోతండి తన బాధ్యత తెలియజేయండి ప్రభావ ఇది పోతండి ప్రభావ భయం పుట్టి ప్రభా ఇగో తన పరిశుద్ధంగా జీవించాలి ప్రభావితి గోతండి అటువంటి కృపను దయచండి సోప్రభా కుటుంబం అంతా బలంగా వాడబాలి ప్రభావ కన్నీటి నాట్యంగా మార్చండి ప్రభావలు స్కూల్కి వెళ్ళేటట్టు మీరు సహాయం తెచ్చండి ఫీజులు కావాల్సింది ప్రతి ఒక్కరు మీరు సహాయం తెయ్యండి సోప్రభాభ ఇంకో తన కుటుంబం మంచిగా ప్రభా సేవలు వాడబడే కృపను దాయిచండి ఆ నిరీణ ప్రభావితి గోతండి మీరు వాళ్ళ యొక్క నిరీక్షణ గొప్ప కార్యం జరిపించండి కుటుంబంలో ప్రభా ఇగో తండ్రి వాళ్ళు ఉన్న ఇగో తన తన భర్తలో రాత్రి మాసరీ దయచేయండి ప్రభావితి పోతండి ఏసో ప్రభావ ఈ రాత్రి కాలే సమయం ముట్టం ప్రభావ ఇదిగోతండి చెడు వస్తున్న విడుదల దయచేసే ప్రభా ఇక ఎందు భయభూతంగా జీవిత జీవితం దయచేయండి ప్రభావ అలాగే అండి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకాలు చేసుకోలే ప్రభావ ముట్టండి స్వస్థపచ్చండి ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ప్రభా ఇగో తండి నువ్వు తెలిసిన దేవుడే ప్రభావ సమస్త మెరిగిన దేవుడే ప్రభా మీరు పొందిన గాలిదా స్వస్థని కాబడితే ముట్టి స్వస్థపచ్చని ప్రభావ ఎవరైతే కన్నిటిగా ఉండిపోతున్న ప్రభావ వాళ్ళు కన్నిటే తోడు రెండే ప్రభా తండ్రి తండ్రిగా లాలించే దేవుడు ప్రభా ఇదిగోతండి తండ్రి ప్రభా ఇగో తను మాకు అన్నీ లోకల్ ఏ మనుషులు తీర్చుకోలేదు ఇదిగోతండి తోడలేరు ప్రభా కానీ నీ మాట ఇదిగో తండ్రి తుడిచింది ప్రభా నీ చేతులు తుడిస్తే ప్రభా ఇదిగో తండ్రి కన్నీరు కొండ ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళ కన్నీరు తుడుచండి వాళ్ళ కుటుంబంలో ఏదైతే మేళ్ళు ఆగిపోయినా ఏసుకు ఇస్తున్నా ఆ మేళ్లు దయచేయండి ప్రభా ఇంకా బలంగా సేవలో వాడబడాలి ప్రభు నీ సమీపంగా ఉంది ప్రభా ఇదిగో తండ్రి మా చుట్టుపక్కన మీరు ఏదైతే ప్రభా చెప్పారో సూచ్యక్రియలు జరుగుతున్నాయి ప్రభా ఇగో తండ్రి కాబట్టి ప్రభా మేము పరిశుద్ధంగా జీవించాలేస్తా ప్రభా ఇగో తండ్రి మీరు మీరు మీరు కనుక మేము పరిశుద్ధంగా జీవించాలేస్తా ప్రభా భయభి కలిగి జీవించే జీవితం దయచేయండి ప్రభా ఇగ తనే అలాగే నశించిపోతున్న ఆత్మజాల ప్రతి ఒక్కరు తనే జాల లాగా ఉండాలి ప్రభావ ప్రతి ఒక్కళ్ళ ఉద్యోగం లేపండి వేసు ప్రభావ నీ ఆత్మతో నింపండి పరిశుద్ధాత్మాభిషేకం దేచండి కృపావలతో నింపండి ప్రభావ ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరి గొప్ప కారాలు జరిపించండి ఎసు ప్రభావ అలాగే తన అనారోగ్యం విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించని ప్రభావ ఇదిగోతండి అలాగే దాని కుటుంబాలు కానీ దీవించని ఆశ్రదించండి ఇదిగో తండ్రి ఏ ఆటగాలు బట్టి వాళ్ళు మాకైతే తెలియదు కానీ ప్రభావ ఆటగాన్ని తెలుగు ఇచ్చని ప్రభావ ఇదిగోతండి రేపు దినాన్ని చిత్తమైతే ప్రభా మిమ్మల్ని మళ్ళీ అందరం కూడుకుని నారాధించే కృపం దయచేయండి ఇవతండి రాత్రి కోసం మంచి నిద్రను మాకు అనుగ్రహించి తెల్లాలేసి స్థితించి ఆరాధించమని ఏసై నామంలో అడిగి వేడుకుంటున్నాం బ్రదర్ ఫైనల్ బ్లెస్ ఇవ్వండి మన ప్రమీణ యేసు కృప ముకు వాళ్ళ ఫ్యామిలీకుంబంకు దీవుని కృప పరిశుద్ధాత్మ సాహసం ఎల్లప్పుడూ సదాకాలంలో అందరితో ఉండు కాక Amen. Amen. Amen. Thank you brothers. Mm -hmm. Sisters and brothers praise the Lord. Thank you praise the Lord.